సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడానికి వన్నలేసయ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలెక్కలో నిలబెట్టున్నారు ప్రభావ దీవారత్ మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనిగిరించినారు ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు నా తండ్రి నీకు ఎంతో వందలేసయ్యా మీ కృప వెంబడి కృప మాకు ప్రతి దశలో ప్రభావ మీరు మాకు సహాయకొండ ప్రభావ నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందలేసయ్యా నీకేస్తులు సోతాలు అర్పించుకున్న కలవరిశిలోనైనా మా పాపంలోని శాపములని రోగంలో నిశనలు భరించినైనా మాకు బదులుగా ప్రవ్వ మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారనైనా గొప్ప దేవ నా మీకు మరణ భూస్థాపన పనుల ద్వారా మమ్మల్ని అబ్రహాం సంతానంగా మార్చుకున్నారు అంతరంగ యూదులుగా మార్చుకున్నారు ప్రభావ పరిశుద్ధ యాజకులుగా దేవుని ప్రజలుగా మమ్మల్ని మార్చుకున్నందుకే నీకు ఎంతో వందలేసయ్యా నీకేస్త తులి స్తోత్రంలో అయినా మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించిన వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలి నీకేస్తూ స్తోతలనైనా ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ అందరూ మీ సన్నిధికి వచ్చిన మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి మీకు అంగీకారంగా ఉండేలా సహాయపడినైనా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధుల నడిపించండి మీలాంటి మనసు హృదయం మాకు నూతన అభిషేకమ్మకు అనుగరించండి పాటలదారు మైంప వాకిందరూ మాట్లాడని ప్రవ్వ మా మధ్య మీ దిగిరాని ప్రవ్వ దాని పెడతారుగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీ మై మార్ధం నడిపించి ఈ నామానికి మేమే తెచ్చుకోమాలి ఈ ఆరు మీరే ఆధిపత్యం నడిపించి నీ నామానికి మేమే తెచ్చుకోమాలి యేసు క్రీస్తు పరిషుద్ధ నామవున ప్రార్థన తండ్రి ఆమెన్ కరుగల సోదరుండీయన ధరకి నెత్త నమ్మో కొని నా మనకు సగు బరలోక రాజము ఇచ్చును రాజులకు రాజైనాయి మనవి భుని పూజాసేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారునులేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజాసేయుటకు రండి నక్కలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గుళ్ళుండేను ఒకింత స్థలమైనాను మన విభుని కెక్కాడాలేకుండేను రాజులకు రాజైనాయి మన విభుని పూజాసేయుటకు రండి రండి రండి పరమ గురుని యొద్ కులు ధరికి దూరము రాజులకు రాజనాయి మనవి భుని పూజేయుట కూ రండి అపహాసములు చేయచు పైను ృపమాలి నా సైనికులందరు నిలించుచుగొట్టిరి రాజులకు రాజైనా మనవి భుని పూజాసేయుట కూ రండి కరుమాండ రెల్లు పుడకను దిరముగా నిలిచి వారల్ దరి పని శ్రేష్ఠుడానికి ఇప్పుడు దండా మనచూ మ్రొక్కిరి రాజులకు రాజమయ్యి మనవి ఈ జయాశాలి కన్నా మనకింకా రాజవరునులేరని రాజులకు రాజిన పూజకు రండి హలో థ్యాంక్ యూ శ్రవణ్ ప్రెజరాధన ఉపజాతి హ శీష నీ అ ప్రభుకి మహా దా పార్ ప్రభు అమారా కహా ద హతా హ ప్యారూ హ हाल लू हल लूया प्रार्थना विनती ऊपर जाती है उतर लेकर नीचे आती है प्रभु हमारा कितना महान देखो हमसे कितना है प्यार करता है प्यार हाल लू రాధనా ఊపష నీచే ప్రభు కహన్ క్యారాలూ హెయా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి సంపన్నుడానికి వర్ణాలేసయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంత ప్రో సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకునేందుకని నీకు ఎంతో వర్ణాలేసయ్య నా తండ్రి ఏసయ్య ఇగో సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన మీరు సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవ్వా నైనా ఎసయ్య మీరు అక్కడ బహు సమీపంగా ఉందని మీరు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నైనా గొప్పదేవా మీరు అక్కడ దినాల్లో మనుషులు ఎట్లా జీవిస్తారు ఏ రీతి కూడా మేము అనే విషయాలు ప్రవ అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నారు క్రైస్తవా జీవితం ఏ రీతిగా ప్రభావ ఫలపరితం కావాలా ఏ రీతిగా ఫలించాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు నైనా వాటి బట్టి మీకు ఎంతో బంధాలు ఎసయ్యా ఈ యొక్క మధ్యకాల సమయం మీ సన్నిధిలో సమయం గడిపే వాక్యానికి కృపణ మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందాలే సయ్యా ఎవరికి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకని వందాలి ప్రవ్వా మీ వాక్యం ధ్యానిస్తున్నానుగా ప్రవ్వా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి నూతనంగా అభిషేకించండి వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపచ్చమని యేసు పరిశుద్ధ నామం ప్రాతిశాంత అంది ఆమె ఈతుకు రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము అపోస్తున్న పౌలు టైటాస్ అంటారు కదా ఇంగ్లీష్ లో పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము ఇప్పుడు ఈ వాక్యము ఈ పత్రిక బైబిల్ ఉన్న పత్రిక గానీ ప్రతి పుస్తకం కాని ప్రతి ప్రవసల్ కాని లేక కొత్త పుస్తకాలు కాని పత్తిది దేవుని తన బిడల కొరకు ఏ రీతిగా ఏర్పరచబడిన వాళ్ళు ఎట్లా జీవించాలా ఏ రీతిగా అనేది ప్రతి ఒక్కరి రాయబడింది ఈ బైబిల్ ఈ ప్రవచన పుస్తకం అంటారు ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది దేవుని కొరిక ఎట్లా జీవించాలా తర్వాత ఆయన ఎట్లా మనుషుల్ని సృష్టించండు తర్వాత మనిషి ఏ రీతిగా దేవుని మయమపరచాలా ఏ రీతిగా మనం ముందుకెళ్లాలా ఈ లోకంలో ఎందుకు వచ్చినా మనం ఈ లోకానికి అన్నిటినీ బైబుల్లో అవన్నీ రాయబడ్డాయి కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలు ముఖ్యంగా ఇదంతా క్రైస్తవుల కొరకే రాయబడింది బైబిల్ అంతా కాబట్టి బైబుల్ ఉన్న ప్రతి వాక్యాన్ని మనకే వర్తిస్తా ఉంటది కాబట్టి అలాంటి వాక్యాలు ఎందుకు చెప్పబడతాయన్నప్పుడు మన జీవితంలో మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించగలుగుతున్నాం చివరి కాలంలో రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు ఏం చేయాలనే విషయాలు కూడా అక్కడ రాయబడ్డాయి ఎందుకంటే ప్రభు చెప్పిండు మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిండు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుగులాగున్నాడు తర్వాత ఆయన తిరిగి వెళ్తూ ఆ వెలుగును మనకిచ్చిండు కాబట్టి ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారంటూ చెప్తారు మత్స్య వార్త ఐదో ఉదయం పద్నాలుగో వచ్చినంలో కాబట్టి ప్రతి వెలుగు అది అనేక చోట్ల అది వెలగాల చీకటిగల చోట్ల వెలగాల ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలగాల అక్కడ వెలుగు అవసరం కాబట్టి ఈ లోకంలో ఎక్కడ చీకటి ఉంది ఈ లోకం చీకటిగానే కనిపిస్తూ ఉంటది మనకి ఎందుకంటే ఇదంతా దుష్టిని ఆద్యంలో ఉంది దేవుడు ఆయన అరణ్యంలో శోధింపబడ్డప్పుడు సైతాన్ దేవుడితో మాట్లాడుతూ అక్కడ ఏమని ను ను ను నాకు సాగిల పడి నమస్కరిస్తే ఈ లోకము వాటి రాజ్యాలన్నిటి నేను మీకు ఇస్తాను ఇవన్నీ నా వశంలో ఉన్నాయని చెప్తారు సైతానుడు కాబట్టి దేవుడు తన సృష్టి మొదట అవవాదంకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నప్పుడు మన ప్రవ్వే తిరిగి లోకానికి వచ్చి కలవరిశిల్ లో తన ప్రాణాన్ని మరొకరకు త్యాగం చేసి ఆ యాజకత్వాన్ని ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చును ఆయన మరణం ద్వారా కాబట్టి పత్తి రక్షింపబడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరూ గ్రహించినప్పుడు ఈ లోకాన్ని మనము ఆయన మైముతో నింపగలం ఆయన నీతిని సత్యాన్ని మనం ప్రకటించగలం కాబట్టి బలహీనత ఏంటంటే రక్షింపబడ్డ మనం అంతా ఏం చేస్తామంటే ఒక దశలో మతపరమైన జీవితం ఎట్లా ఉంటుందంటే ప్రభు నమ్ముకొని నా వరకు నేను నమ్ముకున్న సాలు అనే విషయంలో అదే భ్రమలో ఉంటున్నట్టు కాని ప్రభు చెప్పిండు ఆయన అందరి మరణించిండు అందరి తన ప్రాణాన్ని త్యాగం చేసిండు కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా మన జీవితం పట్ల చేసుకోవాలని ప్రభు చెప్పిండు నమ్ము నన్ను వెంబడించవాడు తన సెలువు నెత్తుకుని వెంబడించమన్నాడు ప్రతి దినం వెంబడించమన్నాడు సిలువు నెత్తుకుని వెంబడించడం అంటే ఆయన సిలువ దేనికి సంబంధించింది ఆయన సెలువు మండం పొందినంటే దేని పొందిననేది ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు నీ జీవితం నా జీవితంలో అట్లనే ఉండాలా అని ప్రభు మనకు అవి జ్ఞాపం ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు కదా ఎంతో మంది దినానికి ఎంతో మంది చనిపోతున్నారు ఎంతో మంది ఎన్నో ప్రాంతాలలో శువార్త లేదు ఎన్నో గ్రామాల్లో శువార్త లేదు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్క బిడలు ఆయన సువార్త ప్రకటించాలా సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమనుడు పౌలు ను ఏ స్థలంలోనే ఉండొచ్చు కానీ ప్రతి స్థలంలో మనం వెలుగులాగా దేవుడు పెట్టి లోకంలో ఆ వెలుగు చీకట్లో మనుషులు బయట తీసుకొని రావాలా అందుకొరకు దేవుడు మనం ఈ వెలుగులాగా పెట్టిండు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు వెలుగు ఆయన వెలుగును మనం వెదజల్లాలా చీకటి ఎక్కడుంది సైతాను పాపానికి సాదృశ్యం ఈ లోకం అంతా ఉంది కాబట్టి వాళ్ళని ఎట్లా బయట తీసుకొని రావాలంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు సైతాన బంధకాలు ఉన్నారు మనుషులంతా ఏదో ఒక బానిసత్వంలో ఉన్నారు రోగం బానిసత్వంలో ఉన్నారు అప్పులు బానిసత్వంలో ఉన్నారు ఎంతో మంది భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు ఈ లోకం కానీ వాళ్ళకు మార్గం తెలియదు ఎట్లా బయటకు రావాలో తెలియదు కానీ నీకు నాకు తెలుసు ఎందుకంటే బైబుల్ ఎట్లు మార్గంలో ఆయన మార్గం ఎట్లా చేరుకోవాలనేది ప్రక్షింపబడ్డ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి తెలిసిన మనం ఈ సత్యాన్ని అనేకులు ప్రకటించినప్పుడు వాళ్ళంతా వాటి నుంచి బయటకు వస్తూ అది బహు కష్టతరమైన ప్రయాసం అన్నట్టు అది ప్రయాసంతో కూడింది ఎందుకంటే ఈ ప్రయాసంలో నీకు శ్రమలు వస్తూ ఉంటాయి నీకు కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో వస్తూ ఉంటాయి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వాటి అన్నిటిని మనం ఏం చేయాలి ఛేదించుకోవాలా ప్రార్థన పూర్వకంగా ప్రభు చెప్పి నేను విడివను ఎడవాయినన్నాడు ప్రతి క్షణం ఆయన మనం విడిచిపెట్టాడు మనం అనుకుంటే ఒక దశలో ఇంత కష్టాల్లో ఉన్నాడు దేవుడు నన్ను నాకు ఎందుకు ఇంత శ్రమ అనుకుంటా ఉన్నా కానీ మనకు తెలియదు ఆయన కృప లేకుంటే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం కాబట్టి ఆయన కృప మనల్ని అంతగా ఆవరించింది మనల్ని అంతగా మనం ప్రేమింపబడ్డ వాళ్ళం ఈ లాక్డౌన్లో ఎంతో మంది కరోనాతో చనిపోయిన చాలా మంది కానీ దేవుడు మనల్ని బ్రతికింపజేసిండే ఆయన ప్రణాళిక ఉంది కదా కాబట్టి అది మనం గ్రహించాలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాక్యం చెప్పాలా భయపడేది లేదు సిగ్గుపడేది అసలేదు ధైర్యంగా ప్రభు గురించి మనకు చెప్పాలా ఎందుకంటే ఇది టైం ఇక అవకాశమే ఉండదు ఎన్ టైం ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనం పెట్టిండు మనం చూస్తాం ఎక్కడ ఉపమానంలో చెప్తాడు ప్రభు లోకా వార్త పదమూడవ ధ్యేయంలో చూస్తే ఒక ద్రాక్ష ఒక ఆ తోటలో ఒక అంజరుపు చెట్టును నాటిండు దేవుడు కానీ అది ఎంత కాలం నుంచి దేవుడు దానికి ఆ తోట దానికి నీళ్ళు దానికి మంచి ఎరువు వేస్తున్నాడు అన్ని ఏదేదో చేస్తున్నాడు కానీ అంత పచ్చగా కనిపిస్తుంది కానీ ఫలం లేదు చూడండి యజమాని వచ్చి అడుగుతున్నాడు తోటమాల్ ఎందుకు ఇది ఎంత కాలం నుంచి ఫలిస్తలేదు ఆ యజమానితో ఇది దీన్ని తీసేమని చెప్పని యజమాను చెప్తుంటే ఆ తోట మాలి చెప్తుండవు అయ్యా ఈ ఒక్క ఈ సంవత్సరం టైం అది ఫలించినా సరే లేకుంటే తీసివేద్దామని చెప్పాను అంటే చూడండి ఎంతకాలం మనం ఫలపరితి మన జీవితంలో మనం ఉండాలా ఫలం అనేది మన జీతంలో రావాలా ఎట్లొస్తుంది ఫలం ఫలించే తీగలాగా మనం ఉన్నప్పుడే ప్రభుల్లో ఉన్నప్పుడే మనం ఫలించగలం కదా యేసు ప్రభుకు వేరుగా ఉండి మనం ఫలించలేం నేను నిజమైన ద్రాక్ష ఆయనలో మనం అంటుకట్టబడితేనే ఫలితమైన జీవితం చూడండి కాబట్టి ఆయనలో సంపూర్ణంగా హీల్డ్ కావాలం మన జీవితాలు మన లైఫ్ ను సంపూర్ణంగా ఆయన సమర్పించుకున్న సమర్పించినప్పుడే గాని మనం ఆయన కొరకు జీవించలేము అప్పుడు మనకు ఎలాంటి ఈ లోకపరమైన విధానాలు మనకు కనిపించం వాటిని అసహించుకుంటాం ఎందుకంటే ఈ లోకపరమైన శపితమైంది ఈ కాబట్టి వాటి అన్నింటినీ మనం అసహించుకొని ప్రభు ఏం చెప్పిండో అందు దేవుడు మనం ఈ లోకంలో తీసుకొచ్చిండు ప్రతి ఒక్కరిని ఈ లోకంలో మనం ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటా ఉంటాయి ఎన్నో చేసుకుంటా ఉంటావు కానీ అది ఈ లోకంలో నువ్వు జీవించాలి కాబట్టి నీకు అవన్నీ దేవుడు మనకు అవసరం కదా మన బిజినెస్ చేస్తావు అన్ని చేస్తూ ఉంటావు ఎందుకంటే అవసరం మనకి ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకంలో అవి లేకపోతే మనం ఆయన కొరకు జీవించాలంటే డబ్బులు అవసరం కదా కాబట్టి అవన్నీ ముఖ్యమే ఉద్యోగం చేయటం కూడా దేవుని సేవని ఒక విధంగా చెప్పాలంటే అయితే దేవుడు పరలోకం నుంచి మనం మనం వచ్చిన వాళ్ళం మనం అంతా జగత్తి పునాది వేయబడకు మనం ఈ లోకంలో వచ్చిన వాళ్ళం తీసుకొచ్చే మనం ఏర్పరచుకున్న దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన జరగవలసిన ఏర్పాటు చొప్పున మన ప్రభు లోకానికి వచ్చి అది సువార్త వలన అది వెలుగులోకి తీసుకొచ్చిండు ఆ ప్రణాళికని కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళంతా ఆయనకు ఏర్పరచుకున్న బిడ్డలంతా కాబట్టి ఈ లోకంలో ఒక పని కొరకు దేవుడు మనం తీసుకొచ్చాడు అది మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు మన ఇక్కడ వాళ్ళం కాదు పైన ఉన్న మనం కానీ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు ఒక పని కొరకు వచ్చిన మనం ఆ పని కొరకు వచ్చినప్పుడు ప్రయాస అన్ని ఉద్యోగాలు చేసుకుంటున్నాము సేవ చేస్తావు అని చేస్తా ఉన్నాం కానీ అస్సలైన ప్రయాసమే తెలుసా నచించిపోతున్న ఆత్మలకు రక్షణలు అనిపించడం అందుకోసం దేవుడు ఈ లోకంలో పెట్టు అన్ని స్కిల్స్ దేవుడు మనకిస్తాడు పనులు చేసుకుంటా ఉంటాము కానీ లో ఉద్యోగాలు చేసుకుని సేవ కూడా చేయాల కానీ ఈ లోకంలో మతపరమైన జీతం ఈ లోకపరం యుద్ధమైందంటే ఉద్యోగాలు చేసుకుంటూ అవే సెటిల్ అయిపోతారు అన్ని చేసుకుంటా ఉంటారు కానీ అసలైన పని ఎందుకు వచ్చింది ఈ లోకంలో నీ జీవిత పరమార్థమైంది ఎందుకు నీవు దేవుడు ఈ లోకంలో తీసుకొచ్చినది మర్చిపోయి ఈ లోకంలో పడి జీవిస్తూ అన్నట్టు అదే జీవితం అనుకోని అది మనం రక్షించదు కదా కానీ తిరిగి వచ్చినప్పుడు నేను అడుగుతాడు ఇంతకాలం నేను ఈ లోకంలో పెట్టిన నువ్వు నా ఏం ఫలించను ఒక ఆత్మనన్న నువ్వు రక్షించగలిగినవా ఒకరికన్నా నువ్వు స్వార్త చెప్పగలిగినవా నాలో ఉన్న రసం పీల్చుకున్న నీవు నా ఫలా తీసుకొచ్చినవా అని దేవుడు ఎక్కడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం ఇది ఆ వాక్యం ధ్యానం బహు భయంకరంగా ఉంటది వాక్యం అవును కదా ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను అడుగుతుడు బలా మంచి దాసురాన్ని బిరుది మనం కదా సంతోష గానంతో మనం ప్రభుని ఎదుర్కొంటాం మనం ఎంతో గొప్ప సమూహాన్ని తీసుకొచ్చి ఇగో ప్రవ్వా ఇంతకాలం నువ్వు నన్ను పెట్టినావు ఇంతమంది నేను ఆత్మ సంపాదించిన ఇగో ప్రభావ నువ్వు నాకు ఇచ్చిన స్థలాలు నీ మైమకోక నువ్వు అప్పుడు ప్రభు అంటాడు మంచి దాసురా దాసురాల నువ్వు కొంచెం దాంట్లో నమ్మకం ఇప్పుడు ఇంకా అధికమైన వాటి పెడతా అన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఫలభరితమైన జీవితము చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం ఎన్నో వాక్యాలు బైబుల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం అర్థం చేసుకునేవి మన కొరకు చెప్పబడ్డాయి మనం నేర్చుకుని వాటిని మనం ప్రకారంగా జీవించి ఇవన్నీ ఇటన్నిటిని మనం ప్రకటించడానికి ప్రభు ఈ లోపంలో పెట్టింది అందుకు ఎన్నెన్నో విధానాల్లో మనుషులు తప్పు మార్గంలో పోతా ఉంటారు కాబట్టి మనం తెలిసిన మనం ఏం చేయాలా సరైన మార్గంలో దేవుని మార్గంలో వాళ్ళు అందుకే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తుంది తీతికి తీతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవములకు వచ్చిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము చూడండి దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం అంట చూడండి ఈ బైబిల్ ప్రతి వాక్యము ఆయన ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం వాళ్ళు ఎట్లా జీవించాలా ఏ రీతిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పిలుపుని కొనసాగించుకోవాలా దేవుడి లోకంలో మనం తీసుకొచ్చినప్పుడు మన మనం ఎట్లా ఆయన కొరకు జీవించాలా అన్ని బైబుల్లో చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ వాళ్ళ నిమి వాళ్ళ వాళ్ళ నిమిత్తమే అంట నిత్య జీవంకి వచ్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు చూడండి నిత్య జీవం నిరీక్షణ కాబట్టి నిత్య జీవం దానికి వచ్చిన నిరీక్షణ కాదు కదా కాబట్టి దాని భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం కాబట్టి ఇన్ని విషయాలు అంట క్రైస్తవ జీవితంలో ఇటన్నిటిని మనం నేర్చుకోవాలి కదా సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే దేవుని వాక్యమైన సత్యం గ్రహించి అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకొని అది మన జీవితంలో అవలంబించుకొని ఇతర జీవితాలలో దాన్ని మనము ప్రజెంట్ చేయాలంటే ప్రకటించడం ఆ నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము అటు కాబట్టి మనకు మనం ఇంతగా భక్తి కొన్నాం దానికి ఏంది ఆధారం అంటే నిరీక్షణ నిత్య జీవం మనకు ఉందో కానుక దీన్ని మన కాలం ముగిస్తే ఆ నిత్య జీవంలో మనం పోతాం అనేకులు తీసుకొని పోవాలా మనమే పోతే కాదు కదా కాబట్టి దాని విషయమైన నిమిత్తము దేవుని దాసును అప్పసిన పౌలు అందరి విశ్వాస విషయంలో కాబట్టి ఇవన్నీ ఆయన తెలుసుకొని అందరి విషయంలో రాస్తున్నా అంటే తీతుకి ఒక్కడే రాయలేదు అందరి విషయంలో రాస్తున్నాం విషయంలో నా నిజ తీతుకు శుభం అని చెప్పి రానిది ఆయన కుమారులాగా పోల్చుకుంటుండ్ర అంటే ఆయన సేవలో తరబితి పొందిన వ్యక్తి తీతు తర్వాత తిమోతి కూడా ఇద్దరు యవనస్తులు ఈ యవనస్తులుగా పౌలు ఎంతగా పత్రికలు రాసిన వాళ్ళకి ఎంతగా ట్రైన్ చేసిండే ఆయన సేవలో తీతు తిమోతి ఇద్దరు కాబట్టి వాళ్ళు కుమారుడిని సంబోధిస్తా ఉంటారు అన్నట్టు ఆయన ఆయన అంతగా ఆయన ప్రేమించాడు అంటే అంతగా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు యంగ్స్టార్స్ అంత యవనస్తులు వీళ్ళంతా అయితే ఈయన దేవుడు అంతగా పౌలు ఆ రీతిగా ట్రైన్ చేసిన తన సేవలో మనం చేయించారు ఆ రీతిగానే చూడండి అయితే ఆ ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని అన్న దేవుని అనాది కాల వాగ్దానం చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన వాక్యము యుక్త కాలం మందు బయలుపరచబడేను కాబట్టి యుక్త కాలం అని చాలా ముఖ్యమైనది ఈ కాలంలో అవన్నీ బయలుపరచబడతా ఆ కాలంలో చెప్తుండే యుక్త ఇది చివరి కాలం కదా ఇది కూడా యుక్తమైన కాలమే ఇది కూడా సమయమే సమయం సమీపంగా కదా కాలము సంపూర్ణంగా కాబట్టి దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారుమని పొంది సువార్త నమ్మరని ఏసు ప్రభు ప్రకటించిన గలీలే సముద్రం ఆయన సువార్త ఆరంభించినప్పుడు మన సేవ కూడా అట్టనే ఆరంభించాలా కాలము సమీపమైంది ఇప్పుడైనా మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించి ప్రభుని స్వీకరించండి మన కొరకు మీ జీవితాన్ని త్యాగం చేసుకోండి అని చెప్పిన మార్గం ఈ రీతిగా మీరు ఆ రీతి నడవండి అనేది మనం చెప్పాలంట చెప్పాలి అనేకులకి అది బయల్పరచబడింది అంటే ఎక్కువ అయితే ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాను అక్కడ దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు ఏస్తు నుండి కృపయు కణికరములు సమాధానం మీకు కలుగునిగాక చూడండి అరి తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన ఐదో వచ్చిన చాలా ముఖ్యమైన వాక్యం చెప్తున్నా ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపములోగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలు నియమించిన నిమిత్తమే నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి కాబట్టి ఈ తిము ఈ తీతు అనే ఆ దేవుని బిడకి రాస్తుండ అంటే ఈయనకి ఒక బారం ఒక పని దేవుడు ఆయన బయలుపరచబడింది పౌల ద్వారా కాబట్టి ఆయనకు ప్రజెంట్ చేస్తూ ఆయన దీవిస్తూ ఆయనకు సమాధానం చెప్తూ తర్వాత ఎందుకు నిన్ను పెట్టిన ఈ లోకంలో ఎందుకోసం నిన్ను అక్కడ ఆ ప్రాంతంలో పెట్టినా నువ్వు చేయాలా అనే విషయం ప్రభు అక్కడ తిమ్మ పౌలో జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అంటే ఆయన ఏం చెప్పిండో అది మనం అర్థం చేసుకోవాలి ప్రభు మనకేం చెప్పిండు ఈ లోకంలో వాటన్నిటిని మనం ఆజ్ఞాపించిన ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే లోపంలో ఉన్న వాటి అన్నిటి మనం దిద్దాలా రెస్టోర్ చేయటం కదా మన ప్రభుత్వం ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ ఎన్నో ఉన్న వాటిని వాటి అన్నిటిని సరి కదా రెస్టోర్ చేసిండు ఆయన పాపం ఈ లోకంలో దాన్ని తిరిగి మరణం ద్వారా అది దాని నుంచి ఎట్లా బయటకు రావాలని అన్ని చేసిండు ఆయన సమస్తం చేసి ఆయన మూడున్నర సంవత్సరం సేవ చేసి అనేకమైన విషయాలు ప్రమాణాలు ఎన్నో విషయాలు మనకు చూపించి తర్వాత ఆ పనిని దేవుడు మనకిచ్చి ఆయన పరలోకం పోయింది ఇప్పుడు ఆత్మరూపకంగా మన మధ్యలో ఉండి వాటి అన్నిటిని కొనసాగిస్తున్నాడు ఆయన ఆత్మ ద్వారా కాబట్టి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చింది చూడండి కాబట్టి ఎందుకు ప్రతి క్రైస్తవ జీవితంలో చూడండి లోపం వాటిని దిద్దాలంట కాబట్టి లోపాలంటే ఎక్కడ ఉన్నాయి ఎక్కడక్కడ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనము సరిచేయాలంట చూడండి అది గొప్ప విషయం కదా లోపాల సరి చేయటం చెపోయిన దాన్ని మంచి చేయటం చాలా గొప్ప విషయం చెడగొట్టేది గొప్ప విషయం కాదు చూడండి ఈ లోకంలో చాలా మంది చెడగొడతా ఉంటారు క్రమాన్ని అక్రమంగా మార్చుకుంటూ ఉంటారు కానీ అక్రమాన్ని క్రమంగా మార్చడం అనేది చాలా కష్టం కానీ అది ఆయనకు సాధ్యం ప్రభుకు సమస్తం సాధ్యం కదా ప్రభుకు సమస్తం సాధ్యం కానీ అది ఎట్లా సాధ్యం అంటే కేవలం ఆయన వాక్యం ద్వారానే చూడండి అంతగా దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా అంతే మన జీవితాల్లో కూడా మనం సరి చేసుకోవాలి మన జీవితాల్లో తర్వాత ఇతర జీవితాలను మనం సరి చేసేవారిలాగంటే దేవుని యొక్క ఎందుకంటే లోకమంతా మతపరమైన భక్తి ఆధారము దాని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి జీవిత పరమార్థం తెలియదు ఎందుకు నేను పుట్టినానో తెలియదు ఎందుకు నేను జీవిస్తానో కూడా తెలియదు కాబట్టి అని లోకంలో ఎందుకు మనం తీసుకొచ్చిండీ ఎఫెస్ఎల్ రాసిన పత్రికలో మనం చూస్తాం వాక్యం కాబట్టి ఇంకా ఆది కాలంలో చూస్తే ఏదైనా తోటనో సేర్ధపరచుటకు కాపుగాసుకు ఆయన మనం పెట్టిండంట ఏదైన తోట అన్నప్పుడు ఆత్మీయ దర్శలో క్రైస్తవ సంఘాన్ని కదా కాబట్టి ప్రతి మనిషిని అవ్వాలను పెట్టిండు సేర్ధం చేయడానికి కాపు కాయటానికి దాని కాయ సేర్దం చే దాన్ని కాపాడాలా తర్వాత అది ప్రభుకు అప్పజెప్పాలా అది మనిషి జీవిత లక్ష్యం ప్రభు పట్ల కానీ ఇప్పుడు ఉంది ఏం లేదు ఆ రీతిగా కాబట్టి వాటి అన్నింటిని మనం ఏం చేయాల ఈ సత్యను గ్రహించిన మనము మన ఎదురుగు పొరుగు వాళ్ళు మన కుటుంబాల్లో ఉన్న లోపాలు వాటి అన్నిటిని మనం ఆయన వాక్యం మనం సరి చేసుకుని మన జీవితాన్ని ఫలభరీతంగా మనం ముందు కొనసాగిస్తే అనేక జీవితాలలో ఫలం తీసుకొని రావాలా మనం చూడండి పెద్దలను నియమించమని చెప్తున్నా అంటే అనేకులను ఆ రీతిగా పెట్టాలా తిమోతికి రాసిన పత్రికలో కూడా అదే చెప్తాడు పౌరు తిమోతికి కూడా చెప్తాడు అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ఆ రీతిని చెప్తాడు అంటే దేవుని సేవ అనేది ఒకరి నుంచి ఒకరికి పోవాలనే విషయం అక్కడ అంటే అంతవరకే ఉంటే సరిపోతుంది కదా కానీ తీతి కింది చెప్తుండటన్నిటి దిద్దామని చూడండి పెద్దలు ఎందుకు నియమించమన్నాడు సంఘ పెద్దలు ఉండాలనేది కింద రాయబడింది వాక్యం కాబట్టి వాటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలించి మన జీవితంలో వాటన్నిటిని జాగ్రత్తగా మనం చేసుకొని ఇతర జీవితాలలో వాటిని మనం తీసుకొని రావాలా ఆ సత్యంలోకి మనం నడిపించాలా ఎందుకంటే ఆయన రాకడం బహు సమీపంగా ఆయన తిరిగి వస్తాడు ఎవరు క్రియల ప్రకారంగా వాళ్ళకి జీతం ఇస్తాడు కాబట్టి మన క్రియల ప్రకారంగా దేవుడు మనకు జీతం ఇస్తాడు మనం ఎలాంటి క్రియలు చేస్తాను ఆయన క్రియలు ఆయన వచ్చేంత వరకు మనం ఆయన క్రియలు చేయాలా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమనడు అంటే పోగొట్టుకుంటానే కదా కాబట్టి మనకి ఇచ్చిన ఈ విలువైన రక్షణను మనం చివరి వరకు ఆయన తిరిగి వచ్చేంత వరకు లేక ఒకవేళ మన కాలం ముగించేంత వరకు చివరి వరకు మన కాలం ముగించేంత వరకు నమ్మకంగా మనం ఉండాల ఎందుకంటే అనేక జీవితాలలో మనము ఆ వెలుగుని మనం తీసుకుని రావాలా ఎందుకంటే మన కొరకు ఈ బైబుల్ అంతా రాయబడ్డది కాబట్టి మనం వీటన్నిటిని చదవాలా నేర్చుకోవాలా వాటన్నిటిని ఇతరులకు వాళ్ళకు మనం ప్రకటించాలా ఎందుకంటే ఆయన రాకడం బహు సమీప ఉంది మనం మనం సిద్ధపరచాలా అందుకే మత్తయ్యసు వార్తలో ఒక వాక్యం నేను చూసి ముగిస్తా మత్యస్సు వార్త ఇరవై అధ్యాయంలో మన ప్రభు యుగ సమాప్తికి సంబంధించిన విషయం చెప్తూ ఆ చివరి కాలంలో ఎట్లా ఉండాలా అనే విషయము మన ప్రభు అది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చూడండి ఆయన రాకట ఎట్లా ఉంటుంది అనేది ప్రభు ఒక జ్ఞాపం చేస్తుంది నలభై రెండో వచ్చినంలో ఇరవై నాలుగో వద్ద కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడం కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు ఎవరికి తెలియదు ఆయన చెప్పిండు ఆయన దొంగ వల్లే అంటే దాని అర్థం ఏంటి అంటే దొంగతనం చేసేటోళ్ళు ఈలో ప్రకృతి సంబంధం అర్థం చేసుకుంటే దొంగతనం చేసేటోళ్ళు రాత్రిపూట వస్తారు ఎప్పుడైనా వస్తాడు వాడు చేసుకుని ఉంటాడు కాబట్టి తెలియదు కదా మనం నిద్రపోతా ఉంటూ కాబట్టి కాబట్టి అప్పుడు మనం మెలకు ఉండాలంట అంటే కష్టమే కదా మనకు తెలుసా దొంగ ఎప్పుడు వస్తాడు ఈ రోజు వస్తాడు మనకు తెలుసా తెలియదు మనకి చెప్పు రాడు కదా కాబట్టి ఆయన రాకడ కూడా చెప్పిరాడైనా తూచనిచ్చిండు నేను త్వరగా రాబోతున్నాను ఎప్పుడు వస్తాడు రేపు రావచ్చేమో లేకుంటే ఈ రోజు రావచ్చేమో చెప్పలేము కానీ ప్రతి క్షణం మనం సిద్ధపడి ఉండాలా మెలుకు గలిగి ఉండాలా చూడాలి తర్వాత దొంగ ఏ జాములు వచ్చా ఇంటి ఏ జమానికి తెలిసినా అతను మెలుకోగుండి తన ఇంటికి కన్నం వేనిడని మీరు ఎరుగుతురు కాబట్టి మనకు మెలుకుతుంటే మన ఇంటికి కన్నం పడేటట్టు మనం చూస్తామా మెలుకోగలిగి మనం తెలుసుకుంటాం కాబట్టి ఆత్మీయ దశలో కూడా ఆత్మలో మనం మెలుకగలిగి ఆయన ఆయన సూచన ఆయన రాకడ సూచనలు ఇచ్చి ఎన్నో అవన్నీ నెరవేర్తున్నాయి కాబట్టి మనం కనిపెట్టుకోవాలి ప్రభు వస్తుడు అంటే సమీపమైంది కాబట్టి నేను సిద్ధపడి ఉండాలా నేనే సిద్ధపడితే కాదు కదా అనేకు అనేకులు కూడా మనకు సిద్ధపరచాలా అనేకులను మనం సిద్ధపరిచి ఆయన ఎదుట మనం నిలబెట్టాలా తిరిగి వచ్చినప్పుడు ఇదిగో ప్రవ్వ ఇంత ఇంత సమూహాన్ని నేను తీసుకొచ్చిన సన్నిధికి అన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు అంట ఎంతగానో ఆనందిస్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా విషయం చెప్తున్నాడు మీరు అనుకున్న గడియలో మనుషు కుమారు వచ్చిన గనక మెలుగుగా మెలుకు గనుక మీరును సిద్ధంగా ఉండమనడు కాబట్టి మీరును సిద్ధంగా అంటే మనం కూడా సిద్ధంగా ఉండాలా ఇతరులను కూడా సిద్ధపరచాలా అనే విషయం చెప్తున్నా అయితే నలభై ఐదవ యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన వచ్చిన నమ్మకమైన వాడును బుద్ధిగా మంతుడైన దాసుడు ఎవరు కొచ్చిన మార్కు ఉంది అక్కడ అంటే యజమానుడు అంటే మన ప్రభు ఆయన ఇల్లు అంటే క్రైస్తవ సంఘం దేవుని బిడగల సాదోషం నమ్మకమైన వాడు తగిన సమయంలో అన్నం పెట్టడం అంటే ఇది శారీరకమైనందా ఆత్మీయమైనందా ఫిజికల్ గా కావచ్చు స్పిరిచువల్ కూడా కావచ్చు కాబట్టి రెండు ముఖ్యమే మనకి కానీ ఇక్కడ ఆత్మీయ దశలో అర్థం చేసుకుంటే నమ్మకమైన దాసుడు తగిన వీళ్ళు అన్నం పెట్టే ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతుంటే సత్యమైన వాక్యం చెప్పి వాళ్ళని సిద్ధపరచడం నమ్మకమైన దాసుడు ఎవరు కొచ్చినగా ఉంది అక్కడ ఆయనే కొచ్చిన మార్గం చెప్తుండ కాబట్టి మనం ఉన్న అట్లా నమ్మకమైన వాళ్ళుగా కానీ మనం ప్రభు చెప్తుండ్రు మీరు నమ్మకమైన వాళ్ళలాగా ఉండాలా ఎందుకంటే ఆయన రాకట అంత భయంకరంగా ఉంటది ఆయన ఎవడు తాళగలడు యహవ దినము మహా దినమది అది సమీపమైనప్పుడు ఎవడు తాళగలడు అది భయంకరమైన దినమని చెప్తుడు వాక్యం ప్రధాన చూస్తాం మనం అక్కడ ఏవేల వేల గ్రంథంలో చూస్తాం పాత కాలంలో చెప్తారు వాళ్ళు ఆయన రాకడ ఆయన కొదమసింహం వల్ల వస్తాడు ఆయన రాకడీ ఆయన వచ్చే టైంకి మనుషులు పరిగెత్తిపోతాడంట అంత భయంకరంగా అలజడి ఉంటుంది అంత బూర ఊరితో దేవుని బూర లాస్ట్ బోర ఊదబడుతుంది అప్పుడు దేవదూతలు దేవుని సైన్యం దేవుడు దిగొస్తుంది ఈ లోకం మీదకి అంత ఆర్భాటంతో ఉంటది అలజడి ఇద్దానికి ముందొచ్చేటప్పుడు ఎట్ట అలజడి ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది తలుసుకుంటేనే ఒళ్ళు జలదరిస్తూ ఆ టైంకి మనం ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం పరిగెత్తిపోయే వాళ్ళ లాగా ఉంటామా మెలుకు కలిగి నా ప్రభు ఇంత కాలానికి వస్తుందని నిరీక్షణ కలిగి మనం ఎదురుదీసేవారు లాగా ఉంటామా అరితకు ఉండాలంటే ప్రభులో మనం కదా మెలుకు గలిగి ఉండాలి ఆయన సత్యాన్ని గ్రహించి ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఉంటూ అనేకులు ప్రభు లాగా మనం ఉండాలి నమ్మకమైన దాసుడు ఎవరు బుద్ధిమంతుడు కాబట్టి బుద్ధిమంతులు ఇవిటనే గ్రహించగలరని చెప్తుంది దాని గంధంలో కాబట్టి నమ్మకమైన వాళ్ళగా ఉండాలంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుండ ఈ రోజు నేను నా గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి అన్నం పెట్టే వాళ్ళు అలాంటి ఆత్మీయ ఆహారము సత్యాన్ని ప్రకటించి అనేకుని సిద్ధపరిచే వాళ్ళు నమ్మకమైన దాసుడు ఎవరు వాటన్నిటిని లోపాలను సరిచేసి వాటన్నింటినీ సంపూర్ణంగా ప్రభు వాక్యంలో సత్యం అని చెప్పి మనుషులు నడిపించే నమ్మకమైన దాసులు ఎవరు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ఉన్నారు దేవుని బిడ్డలు చాలా మంది కానీ తక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ కోత విస్తారంగా ఉంది పని వాళ్ళు ఉన్నారు అంత విస్తారమైన కోత కొంతమంది చోట అసాధ్యం కదా కానీ అందుకే ప్రభు చెప్తాను ప్రార్థించమని చెప్తా అందుకు మనం ప్రార్థించాలా పోత విస్తారంగా ఉందని అనేక పని కానీ అనేకులు పని చేస్తే ప్రతి క్రైస్తవుడు దేవుని సేవ చేస్తే ఈ లోకం ఎప్పుడూ రక్షణ పొందేడు ఎప్పుడే వాళ్ళు రక్షణలో వచ్చేట ఏ ఏరియా సేవకులు ఆ రక్షించుకుంటే రక్షణ నడిపిస్తే ప్రభు చెంతకి దేవుని వాక్యం ప్రకటించి ఇంకా మొత్తం అయిపోతుంది కానీ సైతానుడు వాడు ప్రతి ఏరియా అబ్బా చేసుకున్నాడు వాడు ముందు వాక్యాలు దానికి సంబంధించింది కాబట్టి ఆ ఏరియాలో నువ్వు నువ్వు కూడా ఉన్నావు కానీ మనుషులు తెలీదు కూడా ఆ రీతిగా కర్జున చేసుకోండి కానీ మనకు తెలిసింది అందుకే మనం దాని విషయంలో ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి రక్షింపబడ్డ ప్రతి సువార్త ప్రకటించాలి నువ్వు ఏ చేసుకో ఉద్యోగం చేసుకో ఏమైనా చేసుకో ఎన్ని పనులు మనం చేసుకో ఎందుకంటే కూడా మనకు అవసరమే అది దేవుని సేవనే కానీ ఎందుకు అవన్నీ దేవుడు ఇచ్చిన ఈ లోకంలో మనం జీవించాలా ప్రభు కొరకు బ్రతకాలి కాబట్టి అవన్నీ మనకు అవసరం డబ్బులు కూడా అవసరమే అది సంపాదించుకోవాలా సేవలు ఖర్చు పెట్టాలా నీ కుటుంబం కోసం పోషించుకోవాలా కానీ అసలైన పని కొరకే అవన్నీ దేవుడి స్కిల్స్ మనకి ఇస్తుండ్రు ఈ లోకంలో అది చేయాలంటే ఆయన కార్యం నెరవేర్తించాలంటే నీకు ఇవన్నీ అవసరం అది అది ఆత్మీయమైన విధానం సత్యం జీవిత పరవాది కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ లోకంలోనే మనుషులు జీవిస్తూ ఉంటారు అదే జీవితం అనుకోని ఆయన తిరిగి వచ్చినప్పుడు నీలో ఫలం లేకపోతే మారు మనసు తగిన ఫలాలు ఫలించమన్నాడు ఫలింపని పతి తీగ తీసి పడేస్తాను ఆయన అది భయంకరంగా ఉంటది కాబట్టి మనం ఫలించే తీగలాగుండాలా చూడండి కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నా అక్కడ కాబట్టి నమ్మకమైన దాసుడు ఎవరంటే మనం నేనున్నా ప్రవ్వా అని మనం ప్రశ్నించుకోవాలా ప్రవ్వా నేనున్నా ప్రవ్వా నేను పెడతా ఆహారం నేను నేను ప్రకటిస్తా వాక్యాన్ని నేను రాకటికే మనందరినీ సిద్ధపరుస్తాను నేను మెలుకుంటా అనేకుల్ని ఆ మెలుకు నిద్రపోతున్న వాళ్ళందరినీ నేను మేల్కొలుపుతా ప్రవ్వా నీ సత్యంలో ఎప్పుడైతే మన దేవుని వాక్యంలో సత్యంలో ఉంటావు మనం మేల్కుంటాం ఈ లోకమైన మతపరైన మత్తులో ఉంటే నిద్రపోతా ఉంటాం తెలియదు మనకి ఎప్పుడొస్తాడు ఆయన అర్ధరాత్రి వేళ కేక విషయ లేదా మత ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయంలో పది మంది కన్యకుల గురించి ఉపమానంలో పెళ్లి కుమారుడు వస్తాడు ఇంకా ఏశప్రభ వస్తుడు వస్తాడు అని చెప్పి ఎంతో ఎదురు చూసిండ్రు ఆ కన్యకులు బయలుదేరిండ్రు పది మంది కన్యకులు డ్యూటీలు పట్టుకోను ఎప్పుడు రక్షింపబడ్డప్పుడే నువ్వు నువ్వు బయలుదేరినవు ఒక కన్యక లాగా నీ డ్యూటీ నువ్వు చక్కబెట్టుకోను నువ్వు ఆయన బయలుదేరుతున్నావు నీ ప్రయాణం అక్కడ సాగింది నువ్వు రక్షింపబడ్డప్పుడే నీ ప్రయాణం సాగింది పెళ్లి కుమార్ తిరిగి వచ్చేంత వరకు నీ ప్రయాణం కొనసాగత ఉండాల ఆ ఆ ప్రయాసంలో నువ్వు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి సేవ సువార్త ప్రకటిస్తూ నువ్వు వెలిగించుకోవాలా సిద్ధలో నూనె ఇతర జీతాలు కూడా నువ్వు ఆ వెలుగును వాళ్ళకు కూడా అది వెలిగించాలి కదా ఆరిపోయిన దీపాలు కూడా అది నీలో వెలుగుంటే వెలిగించగలవు కాబట్టి ఆయన అర్ధరాత్రి ఆయన కేక వేసిన అంటే కాలం అంటే చీకటి కాలం అంటే అర్ధరాత్రి శ్రమల కాలం ఆయన రాక టైం ఎవరు తెలియదు అది కాబట్టి ఆ టైంలో కేక వేస్తుంటే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు సిద్ధపడ్డ వాళ్ళందరేమో పెళ్లి విందుకు లోపలికి దివిటీలు చక్క పెట్టుకుని ఆరిపోయిన వాళ్ళందరూ ఆ నూనె కొంచెం తీసుకుపోయినారు చాలే ఇంకెందుకులే తర్వాత తీసుకున్నారు నిర్లక్ష్యంగా జీవించిన వాళ్ళు ఆగిపోయినారు చివరికి శ్రమ శ్రమలోపాలు అయ్యి చివరికి రాగలినారు కానీ ముందే సిద్ధపడు ఉంటే దివిటీలు చక్క పెంచుకుని ఉంటే పెళ్లి కుమార్తె లోపలికి కాబట్టి మనం నిర్లక్ష్యంగా మనం ఉండద్దు ఆయన వస్తాడు ఆయన కేక వేస్తా అంటే ఇప్పుడు ఆయన ఆయన మాట్లాడుతుండాలి స్వరం ద్వారా ప్రతి క్షణం ప్రతి దిన ప్రతి దశలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి సిద్ధపడడం అని రాకడం బహు సమీపం ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు మనకి కాని మనం వరకు సిద్ధపడి ఉండాలా తర్వాత అనేకులు మనం సిద్ధపరిచి ఆయన కొరకు నిలబెట్టాలి ఇది చాలా ముఖ్యమైనది మన వరకు కాదు ఇతరులు కూడా మనం సిద్ధపరచాలా కాబట్టి ఆయన తిరిగి వస్తాడు అరణ్యములో ఆయన కేక ఆ ఒక ఆ అర్ధరాత్రి వేళ అప్పుడు ఎవరు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎవరు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమంటే మెలకుకున్న కూడా కేక వేసగలగా కాబట్టి మనం మెలుకుంటేనే కదా కేకలు ఆయన ఒక కేక వినబడింది పెళ్లి కుమారు అప్పుడు వాళ్ళు చక్క పెట్టుకున్నారు అంటే దాని అర్థం ఏంటి ఎప్పుడైతే మనం కేకలు దేవుని సత్యాన్ని వాక్యాన్ని ప్రకటిస్తాం పోతామో అప్పుడు వాళ్ళు సిద్ధపడి ప్రభు రాక సిద్ధపడతారు సరి చేసుకుంటారు వాటి అన్నింటిని సంపూర్ణంగా రక్షణ పొంది అప్పుడు ప్రభు కొరకు ఎదురుచూస్తారు కాబట్టి ఆ కేక వేసేది ఎవరు నువ్వునే ఎలా ఇది ఒక ఒక కేక మనం మనం వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోవాలి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సిగ్గుపడేది లేదు భయపడేది అసలేదు ఇంతకాలం మనం సిగ్గుపడడం భయపడడం ఇక్కడ నుంచి ధైర్యంగా ఆయన ఆయన వాక్యాన్ని ప్రకటించాలా ఎందుకంటే ఆయన నీ గురించి సిగ్గుపడలే మనం ఎందుకు సిగ్గుపడాలా ఆయన అంతగా తన జీవితాన్ని త్యాగం చేసుకుని నిన్ను నీకు నిన్ను రక్షించుకున్నడే నిన్ను ప్రతి దశల నుంచి నేను బయటకు తీసుకొచ్చిండే ఎన్నో సమస్యల నుంచి ఎన్నో కష్టాల నుంచి మరణ దశలో ఉన్న మనల్ని కూడా ఆయన తిరిగి తీసుకొచ్చింది బయటికి ఎందు నిమిత్తం నీకు ఒక పని కొరకు దేవుని నేర్పరచుకున్నావు అది మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా సు వార్త చెప్పాలా మన అనేకులకి చూడండి కాబట్టి ఆయన రాకడా బహు సమీప ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా తర్వాత దేవుని విశ్వాస దేవుని బిడ్డల మనం ఆయన సంపూర్ణతలు ఆయన వాక్యంలోకి నడిపించి ఇప్పుడు అబద్ధ బోధ మోసకరమైన బోధలు ప్రపంచమంతా నడుస్తుంది కాబట్టి నువ్వే బోధలో ఉన్నావు మతపరైన బోధలో ఉన్నమా మనం సత్యమైన వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళ ఉన్నావా వాటి మనం అర్థం చేసుకొని తర్వాత అనేకులు మనం సిద్ధపరచాలా ప్రభు రాక అలాంటి సేవలో ప్రభు మనం నడిపించాలని ప్రార్థిస్తాం స్తోత్రం ప్రవ్వా పరిశుద్ధి గొప్పదేవా మహోన్నతుడానికి వర్ణాలిసయ్యా ఈ గర్చిన కాలం అంతా ప్రవ్వా మమ్మల్ని కాచి కాపాడానికై నీకు ఎంతో వర్ణాలిసయ్యా ఈ యొక్క మీరు మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచిన మీరు అక్కడ త్వరగొంది ప్రవ మేము సిద్ధపడాలా తగిన వేళ ప్రవ్వా మీకు ఇంటి మీద ప్రవ్వా నమ్మకమైన దాసుడు ఎవరైనా మీరు అంటున్నారు ప్రవ్వా కాబట్టి మేము ఉంటాం ప్రవ నమ్మకమైన దాసులుగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వా అనేకులు ప్రవ మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు మీ చెంత నడిపించాలా మీరాక టైంలో ఎంతో భయంకరమైన టైం ప్రవ్వా ఎంతో రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తుతుంది ఆ దినైనా అది తలుచుకుంటే ఎంతో భయంకరమైన దినం ప్రవ్వా కాబట్టి ఎంతో మంది ప్రవ్వా అది తెలియని ఉన్నారు ప్రవ్వా మేము ప్రకటించాలా కేకలు వేస్తూ ప్రవ్వా అరణ్యంలో మీ వాక్యను ప్రకటిస్తూ అనేకులు మేము సిద్ధపరచాలా పర్లోక రాజ్యానికి అయినా మీ పెండ్లి మీందులోకి మేము తీసుకొని రావాలి అనేకుల్ని సంత వీధులు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పోయి ప్రవ్వాతను మీ వాక్యను ప్రకటించవాలి మీ చెంత నడిపించాలా ప్రవ్వా అలాంటి భారం ప్రవ మీరు మాకు అది చేస్తేనే మా జీవిత పరమార్థం ప్రవ మా మా పిలుపు మా జీవితానికి ఒక అర్థం ప్రవ్వా అది మేము మేము గ్రహించగలిగిన అనేక పర్యాల నుంచి మీరు మమ్మల్ని ఆ విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఒక దశ నుంచి ఒక దశ సిద్ధపరుస్తున్నారు నైనా నీకు ఎంతో వందాలు ప్రవ అయినా మేము సిద్దపడే అనేకులు సిద్ధపరచాలా నైనా అనేక డివిటీలు ప్రవ ఆయన ఆరిపోయి స్థితిలోనే ప్రవ వాటిని ఓ ప్రవ్వా అందరికులు మెలుకగలిగి ప్రవ ఏదో నిలబడాలి ఒక దిన ప్రవ శక్తివంతులు నిలబడాలా ప్రవ కాబట్టి మేము మెలుగుని ప్రార్థించమన్నారు కాబట్టి మేము ప్రార్థనలో మేము ఎలుకు గడిగుండాలా వాక్యంలో మెలుకోగలిగి ఉండాలా ప్రతి దశలో సమస్త ప్రవర్తనలో మేము మెలుకగలిగి బహు జాగ్రత్త కలిగి మీ కొరకు జీవించాలా మరి విశేషంగా అనేక జీవితాలను ప్రభావ మీ చెంత నడిపించాలా ప్రవ్వా ఎక్కడ లోపాలు ఎక్కడ ఉందో ప్రవ మీ వాటిని మేము సరిదిద్దే వారిలాగా మమ్మల్ని తయారు చేయని ప్రవ్వా ఒకవేళ మా జీవితంలో కాని ప్రవ్వా అలాంటి లేవు ఉంటే ప్రభావ వాటిని సరి చేయండి మీ సంపృతిలో నడిపించే ఆ రీతిగా మమ్మల్ని నడిపించి మీరు మమ్మల్ని సాహసం పెట్టుకుని అయినా మీరు అక్కడ తొలగిండి ప్రోవా సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా ప్రవ ఈ ఆరాధన పాల్గొన్నండి నూతనంగా అభిషేకించండి నైనా అనేకులకు మీ వాక్యం ప్రకటించాలా కాబట్టి రక్షింపబడ్డ మేము అందరం ప్రవ్వా సువార్త ప్రకటించాలా లేకుంటే మాకు శ్యామ కాబట్టి నైనా మీ సువార్త ప్రకటించాలా అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని అందరూ నడిపించండి ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరి కుటుంబాల చుట్టూ మీకు కంచి మంచి ఆరోగ్యం శక్తి బలం చేసి ప్రతి అవసరం మీ మహిమలు తీర్చమని ప్రార్థ్యమైన ఆ రీతిగా ప్రవాహెంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రవదించి బలపరచమని ప్రార్థ్యమైన గొప్పదేవ్ రీతిగా ప్రభావ ఓ ప్రభావ్ లో బంధువులు చిన్న పా ఒక ఇద్దరు పాపల సండే స్కూల్ కు వస్తాను ప్రభావాల ఫాదర్ సూసైడ్ చేసుకున్నాను ప్రభా చాలా భయంకరమైన కండీషన్ ఉంటుంది బిడ్డ మీకు రూపాల జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబంలో పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తున్న గర్దిస్తున్న తరువాత్మల ఆ కుటుంబాన్ని పిల్లల్ని విడిచిపెట్టుకోమని ఆ జ్ఞాపిస్తున్నా ఏసు క్రీస్తునాంలో ఆ కుటుంబానికి ప్రవా మీ సమృద్ధి కాలం జీవాన్ని బిడ్డకు అనుగరించండి ప్రవ్వా స్వస్థపచ్చండి బలపరచండి సంపూమైన మారుమూల కుటుంబానికి అనుగరించి రక్షణలు నడిపించండి మీకు ఒక శాసన పెట్టుకుని కుటుంబంలో ఏ సమస్యలు ఏ బాధలు ఉన్నారో ప్రభుత్వ అన్నిటి నుంచి వేళసి ఆ కుటుంబాన్ని రక్షించుకుని మీకొరకు శాసన పెట్టుకోండి ఇంకొక డేవిడ్ రాజు బ్రదర్ ఉన్నంత ప్రవా కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తుంది బెల్లూరు మీరు తాకండి స్వస్థ పచ్చి బలపచ్చండి వాళ్ళకున్న ప్రతి అవసరం అక్కడ తీర్చండి ప్రతి అవసరం తీర్చండి సమాధానం అనుగరించి సంపూర్ణంగా ప్రభావం మీ కొరకు సమర్పించుకొని జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తాం వాళ్ళ హృదయవాంశం మీరు తీర్చి ప్రార్థించిన మీరు అద్భుత కార్యం జరిగించి నీ నామాన్ని మై మీద తెచ్చుకోమని ప్రార్థిస్తాం ఏమన్నా గొప్ప దేవనతాన్ని మీరు మాకు సహాయకులు నడిపించి ప్రతి చోట మీ కొరకు మన పెట్టుకొని సురక్షితంగా మా గృహాలు చేర్చండి నేను శుతించి గణపతి చెడ్డలుగా మరొక అవకాశం మాకు నడిపించి నీ నామానికి మై తెచ్చుకొని మీరు ఆ కొరకు మనం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న పరిశుద్ధ నామం ప్రార్థించిస్తున్నాం తండ్రి ఆమె మీకు వంద ఇక ఈ మధ్యాహ్న కాలం మిమ్మల్ని స్థితించి లాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని పెట్టిన నీకు ఎంత వందనాలు ప్రభావ ఈ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తీసుకున్నందుకు నీకు తండ్రి ముఖ్యంగా ఇద్దరు పాపాల గురించి వాళ్ళ ఫాదర్ గురించి ప్రార్థిస్తున్నాం అతను వెంటిలేటర్ మీద ఉండడానికి ఇష్టం అంటున్నారు ప్రోభా ఆ బిడ్డను బుట్టి ఇంకొక అవకాశం ప్రార్థిస్తున్నాం తండ్రి మా మీద మా ప్రాణం మీద మా జీవితం మీద మాకు అధికారం లేదని భయపడి సభిస్తుంది ఎందుకంటే అది మీరు ఇచ్చిన బహుమానం కాబట్టి నేను ఆ బిడ్డకు ఒక మారే అవకాశం ఇచ్చి ఆ బిడ్డల కొరకు సాక్షిగా అతని లేవనెత్తామని ప్రార్థిస్తాను గు్రవ దుష్టుడు అనేక పర్యాలుంది పిల్లల్ని కుటలింగ్ చేస్తాడు కానీ మీరే అవకాశం ఇస్తారనేదా కనికరించి కురకు చూపించండి గుర్రభాన్ని ఆ కుటుంబం అంతా నడిపించండి ఆ బిడ్డలకు ఆధారాలు దయచేసి భయం మీ రక్షణ ప్రణాళికలు అతన్ని జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం ఎంత నిమిత్తమే ఆ రీతిగతం చేశాడో మాకు తెలియదు మీరే సహాయకులు నడిపించండి తండ్రి ఆదరణ ఇచ్చండి కుటుంబం సమాధానం ప్రార్థిస్తున్నాం ఇందులో పాల్పొందిన వారిని ఆశ్రయించండి వారి అక్కర్ కొత్త అక్రవీ సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక చిన్న గుంపుగా కూడుకుని ప్రార్థన చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందన లేసా ప్రభా నాయన రక్షక మేమైతే ప్రభా ఎన్నో కారణాల వల్ల చేయటానికి రాలేకపోతున్నాం ఏసయ అందని బట్టి మమ్మల్ని క్షమించండి మేము ఆ టైమ్ లో మాకు మీటింగ్ షెడ్యూల్స్ లేకుండా తప్పకుండా అటెండ్ అవ్లాగునా మా మార్గాన్ని సరళాపరచండి ఏసయ్య ప్రభా నాయన రక్షక ఎంతో మంది ప్రభా ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వారిని కాపాడండి సై మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి ఆ చిన్న పాప వాళ్ళ డాడీ గురించి ప్రే చేస్తున్నాం ప్రభా ఆనైతే ఇంకా ప్రభు నమ్ముకోలేదు నాయన రక్షక మీ వైపు తిప్పి ఆ బిడ్డ ఒక బలమైన సాక్ష్యంగా నిలబడలాగా అనుగ్రహించండి సద్దరు మీ వైపే చూసి ఏడుపుతూ ప్రార్థిస్తున్నారు ఈసయ ఆ బిడ్డల మురను ఆలోకించండి సే మా మురణ వారి తండ్రికి జీవాన్ని అనుగ్రహించండి సయా దాన్ని మీరే కాచి కాపాడండి సయా ఇంకా విధ్వరాల కోసం అందరి కోసం ప్రే చేస్తున్నామే సేమందరము మీ పనిముట్లుగా వాడబడులాగునా అనుగ్రహించండి సే అందరిని మీరే కాచి కాపాడి దేవించి ఆశ్వదిస్తారని ఈ కొద్ది వినపంలో క్రీస్ తీసినాము పేట పాపని దున్యంగా వేడుకొంచాన్ దేవా ఓమెన్ మన ప్రవైన ఏసుక్రీస్తు కృప సముదాన్ని నడిపింపు మనందరికీ సదకాలంతో ఎన్నుగాక ఆమెన్